మూడు వందల డెబ్బై మూడు పరుషమొక్కటే కాదా పైడిగా చేసేది అరయలోహమె వనజనాభుని భక్తి వదలకుండిన చాలు మనసు ఎందు దిరిగినా మరి ఏమి మనసి ముద్రలు భుజముల నుండితే చాలు తను తనువెంత హేయమైన దానికేమీ శ్రీకాంతునామము జిహ్వదగిలితే చాలు ఏ కులజుడైనాను హీనమేమి సాకారుడైన హరి శరణు చొచ్చిన చాలు చేకొని పాపములన్ని చేసిననేమి జీవుడెట్టున్నానేమి జీవునిలో యంతరాత్మ శ్రీవేంకటేశున కా చింతయేమి ఏవలన పరమైన ఇహమైన మాకు చాలు తడు కడమలింకేమి